తోచవు నువ్వు నువ్వుగా మిగిలిపోతావు ఇవ్వక్క పని చేయి ప్రతి వానవులు కూడా తీర్థయాత్రలు చేస్తున్నారా లేదా చేసి క్షేత్రానికి వెళుతున్నారా లేదా ఆ క్షేత్రంలో ఏం చేయాలండి ఎందుకు ఈ క్షేత్రానికి ఈశ్వర దర్శనం కోసం వెళ్ళాడు ఈశ్వర దర్శనానికి నీకు ఈశ్వరుడికి మధ్యలో అడ్డంగా ఉన్నది ఏది మనసు ఒక్కటే అడ్డంగా ఉంది మనసు ఈశ్వరుడు కనబడిపోతాడు యాజ్ సింపుల్ యాజ్ ఇట్ మరి అక్కడికి వెళ్ళి ఏం చేయాలండి ప్రాణబంధనా లీనమానసం వాయు రోధనా లీన మానసం ఎలా చెప్పుకున్నా ఒకటే ప్రాణమన్నా వాయువన్న రెండు ఒకటే జాగ్రత్తగా నువ్వు అక్కడికి వెళ్ళి చేయవలసింది ఏమిటయ్యా ఏమంటే మూడు రాత్రులు కనీసం ఉండాలి ఏ వెళ్ళినా సరే ఎందుకు ఉండాలి అంటే నీకు ఈశ్వర దర్శనం ఈశ్వర సాక్షాత్కారం మూడు రోజుల్లో జరిగిపోతుంది కొంతమంది అదే క్షేత్రాన్ని నివాసంగా మార్చుకున్నారు మరి ఇప్పుడు వాళ్ళకో చూడండి బయటి నుంచి ఎవరైనా క్షేత్రానికి వెళ్ళిన వాళ్ళకి ఆ క్షేత్రం చాలా విశేషంగా కనబడు చాలా అద్భుతాలు కనబడతాయి చాలా రకాలైన పరిణామం వస్తుంది చాలా రకాలైనటువంటి ఎదుగుదల వస్తుంది అదే క్షేత్రంలోనే నివసించే వాళ్ళు ఉంటారు వాళ్ళకి సామాన్యం వాళ్ళకేం విశేషం కాదు జాగ్రత్తగా ప్రతి క్షేత్రంలోనూ ఇలాగే ఉంటుంది అతనిలో ఏ పరిణామం రాదు ఎందుకని అతను దాన్ని సాధనగా స్వీకరించలేదు జ్ఞానానికి ఉపయుక్తంగా చూడలేదు జీవనానికి ఉపయుక్తంగా చూసుకున్నాడు సామాన్యంగా స్వీకరించాడు ఈ మధ్యకాలంలో ఒక అంశం గమనించా నేను ఏదో ఇప్పుడు అంతా కరోనా కాలం కదా ప్రపంచంలో అందరూ ఎవరు ఎక్కడికి తీర్థయాత్రలకు ముఖ్యంగా యాత్రికుల ఆధారపడిపోయినటువంటి జీవనం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు మరి ఇప్పుడు వీళ్ళందరి పరిస్థితి ఏమిటి అనేక రకాలైనటువంటి రిక్వెస్ట్లు పోస్టులు కూడా వచ్చినాయి ఏమిటి బాబో ఇక్కడ అందరూ అల్లాడిపోతున్నారు నాయన ఎవరు యాత్రికులు జీవనం లేదు నాయనా కాస్త అందరూ సహాయం చేయండి ఆయన అని ఇళ్లలో ఉన్న వాళ్ళని అభ్యర్థించే దశ దాకా వచ్చేసి చూడండి మరి అంటే అక్కడ ఏమైపోయినట్టు ఎక్కడో మనం పరాధీనమైపోయినటువంటి జీవనాన్ని మనం జీవిస్తున్నావా లేదా ఈశ్వరుడు అలా జీవించమని ఎవరికైనా చెప్పాడ చెప్పలేదు కదా కానీ మనం మనకి ఎక్కడో జీవనం జీవించేటప్పుడు ఈ అన్యము అయినటువంటి అనన్యంగా ఉండవలసినటువంటి మానవుడు అన్యమైనటువంటి జీవనాన్ని జీవిస్తున్నాడు జాగ్రత్తగా మనం ప్రకృతి ద్వారా ఈ పాఠాన్ని నేర్చుకొని సాక్షిగా ఉండాలి అప్పుడే నీకు సాక్షి అతీతము సాక్షిరహితము అయిన అచలం అనే కైవల్యం స్థితిలోకి నువ్వు అధికారిత్వాన్ని పొందుతు ఈ సాక్షి అన్న నాలుగవ స్థితి తుర్యం నాలుగవ మేను ఇది నీకు స్వానుభవంలో రావాలి అనన్యంగా ఉండేటటువంటి సాక్షిత్వ స్థితిని స్వానుభవంలో ఎవరైతే సంపాదించారో వాళ్ళు మాత్రమే ఎందుకు ఈ కష్టం అంతా పడాలండి అని అడిగామనుకో ఆ క్రియకు సాక్షివి ఆ ఫలితానికి సాక్షివి ఆ కర్మకు సాక్షివి ఆ కర్తకు సాక్షివి ఆ త్రిపుటికి సాక్షివి ఆ సాధనకు సాక్షివి ఆ సాధ్యానికి సాక్షివి ఆ సాధకుడికి కూడా సాక్షివే అక్కడ కూడా త్రిపుడే ఉంది ఆ అనుభవానికి సాక్షివి ఆ అనుభవించబడేదానికి సాక్షివి ఆ అనుభవించే వాడికి కూడా నువ్వు సాక్షివే అక్కడ కూడా తిరుపటే ఉంది జగత్తుకు సాక్షివి జీవుడికి సాక్షివి ఈశ్వరుడికి కూడా నువ్వు సాక్షివే అద్వైతం ఎక్కడి దాకా తీసుకువెళ్ళింది అంటే నిన్ను ఈశ్వరుడికి కూడా నువ్వు సాక్షివే నువ్వు ఈశ్వరుడు అంటే అద్వైతం ఒప్పుకోరు నేను ఈశ్వరుడేనండి నేను ఈశ్వర సాక్షాత్కారం పొందానండి నేను పిలిస్తే దేవతలందరూ పలుకుతారండి నాకే దేవత అయినా ప్రత్యక్షం అవుతుందండి నేను ఏ కామ్యమునైనా సాధించగలనండి ఆఖరికి చనిపోయిన వాడిని బతికించగలనండి నేను కూడా శరీరాలు మార్చి బ్రతకగలను అండి ఇలా ఎన్న చెప్పుకో నాయన నువ్వెవరు ప్రశ్న మళ్ళా మద్రికు వచ్చేస్తుంది ఓహం నువ్వెవరు నాయనా ఎక్కడ ఉన్నావు ఎలా ఉన్నావో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఉన్నావా లేవా భౌతికమైనటువంటి తాదాత్మ్యతతో లేనంటేనేమో పోయాడు అన్నాడు కానీ ఇదే శరీరంలో ఉండి లేనివాడుగా ఉన్నాడు ఏమిటి లేనివాడుగా ఉన్నాడు శరీరిగా లేనివాడుగా ఉన్నాడు శరీరంగా లేనివాడుగా ఉండటం కుదరదు శరీరిగా లేనివాడుగా ఉండొచ్చు వాడు అశరీరి అది కైవల్యం అది మోక్ష సన్యాసం